అందరికీ ప్రేజ్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ స్కైప్ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ కి ఆహ్వానం పలుపుతున్నాను ప్రతి ఒక్కరికి ఏసు క్రీస్తునామంలో శుభం మనం ప్రార్థన ఇక కార్యక్రమం మొదలుపెట్టుకుందాం దీపా సిస్టర్ మన ఉన్నారు ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు చేయండి సిస్టర్ ప్రైజ్ క్రీస్తునామంలో ప్రార్థన చేస్తున్నాము వైషుధర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞత కాస్త తెలుస్తూ రజా పరిశుద్ధుడ ఒక సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందనాలు తండ్రి జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి పరిశుద్ధుడ నీకే వందనాలు ప్రభ దేవాసూ ప్రభ నువ్వు ఉన్న వడవు ప్రభ అను వాడవులు తండ్రి నీకే వందనాలు తండ్రి దేవాయేస ప్రభ మరి మా కొరకు రానయ్యి ఉన్న గొప్ప వందనాలు కృతజ్ఞతలు తండ్రి అదే రీతిగా తండ్రి మాకు పల్లుక రాజ్యంలో ప్రభ స్థానం ఇచ్చిన ప్రభ ఎప్పుడో మరి నీ ఒక బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించుకున్న ప్రభ నీకు వందనాల ప్రభ కృతజ్ఞతలు తండ్రి దేవాయేస ప్రభ మరి స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్రభ మీరు మమ్మల్ని కాచి కాపాడినారు దాన్ని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి దేవాయశు ప్రభ మా అతిక్రమంలో మా ప్రతి పాపము శాపం మా రోగంలో మా వ్యసనాలు అన్నిటినీ కూడా ప్రభా నీ యొక్క శిల్వా మరణం పైన భరించిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనాల ప్రభ కృతజ్ఞతలు తండ్రి దేవాయశు ప్రభ మరి యొక్క సమయంలో ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం చెరిగించండి ప్రతి బిడర్ని సన్నిధికి నడిపించండి ప్రభా దేవాసూ ప్రభ లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా మమ్మల్ని సేఫ్టీగా కాపాడుతున్నందుకు నీకు వందన అయిదండి అదే రీతిగా ప్రభా మరు అని పరిస్థితులున్న ప్రతి బిడని అనేదికి ఇలా అక్కరండి ప్రభా దేవాచు శాంతి సమాధానం ఐక్యత్యత లేపండి ప్రభా దేవాచు ప్రభ మరి ప్రతి బిడలు మరి ప్రయాణం చేస్తున్న ప్రభ మరి కొందరికి కూడా ప్రభా యొక్క హస్తం తోడించునే ప్రభా ప్రతి బిడ్డని సదికి రావాల్సిందే ప్రభా ఐక్యతగా కలిసి రాధన పూర్వకంగా నడుచుకున్నట్టు ప్రభా ప్రతి బిడ్డలతో మీరు దర్శించండి మాట్లాడండి ప్రభ ఏసి నీకేస్తా ఉత్తమ తండ్రి అదే రీతిగా తల్లి మరి పాటల ద్వారా మహిమ పొందడం తండ్రి వాకు మీరు మాతో మాట్లాడండి మరుదల్ని మేము శుద్ధీకరించుకోవాలి ప్రభా నీ యొక్క వాక్యానికి మేము విధేత కలిగి నడుచుకునేలాగా మాకు సహాయపడమని ప్రార్థిష్టం తల్లి దివాస్ ప్రభా మరిన్ని ఒక పరిశుధాత్మచత అందరికీ నడిపింపు దాయించండి ఆది అంతం ప్రభావ మీరే తోడని నడిపిస్తారని యేసూ కూసు ఆ మనలో ప్రార్థనం తండ్రి ఆమెన్ సిస్టర్ క్యాథరిన్ సిస్టర్ మీరు పాట పాడండి నా తండ్రి నిన్నే ఆరాధింతు ఓ యేసు నిన్నే ఆరాధింతను నా తండ్రీ నిన్నే ఆరాధింతను ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా ఎవరు లేరయ్యా నాకు ఉన్నది నీవయ్యా నీవే చాలయ్యా నీ దివేన చాలయ్యా నీవే చాలయ్యా నీ దివేన చాలయ్యా ఓ యేసు నిన్నే ఆరాధ a dintunu <Sings> na tanri ninne a dintunu నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును ధనము వద్దయ్యా నాకు ధాన్యం వద్దయ్యా ధనము నాకు ధాన్యం నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా ఓయేసు నిన్నే ఆరాధింతును తండ్రి నిన్నే హారాదిను ఓయేసూ నిన్నే హారాదిను నా తండ్రి నిన్నే ఆరాధింతును మా అమ్మవు నీ మా నాన్నవు నీ మా అమ్మవు నీ మా నాన్నవు నీ మా తోడు నీవయ్యా మా నీడవు నీ మా తోడు నీ మా నీడవు నీ ఓ ఏ నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతు ను ఓసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును మరవా బోకయ్యా నన్ను మరచి పోకయ్యా మరవా బోకయ్యా నన్ను మరచి పోకయ్యా బ్రతకాలేనయ్యా ఈ మాయా లోకంలో బ్రతకాలేనయ్యా ఈ మాయా లోకంలో ఓ యేసు నిన్నే ఆరాధిస్తును నా తండ్రీ నిన్నే ఆరాధిస్తును ఓ యేసు నిన్నే ఆరాధిస్తును నా తండ్రీ నిన్నే ఆరాధిస్తును మేడలు వద్దయ్యా నాకు వద్దయ్యా మేడలు వద్దయ్యా నాకు మిద్దలు వద్దయ్యా నీవే చాలయ్యాటలు చాలయ్యా నీవే చాలయ్యాని మాటలు చాలయ్యా నిన్నే ఆరాధిస్తును నా తండ్రి నిన్నే ఆరాధిస్తును Gay reduce 08% నేనే చాలయ్యా మీ సన్నిధి చాలయ్యాన్ని ఆరాధితును నా నిన్ని నిన్నే ఆరాధితును ఓయేసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఎప్పుడు వస్తావో నీరాకడమో ఎప్పుడు వస్తామో నీరాకడ ఈక్షణము వేచి ఉన్నాము కనిపెట్టి ఉన్నాము వేచి ఉన్నాము ఓ వేసు ఆరాధిస్తూ నా తండ్రి నిం ఆరాధితును వయసు నిం ఆరాదిను నా తండ్రి నిం ఆరాధితును సర్వమునివయ్యా సమస్త మునివయ్యా సర్వమునివయ్యా సమస్త మునివయ్యాగమునివయ్యా నా జీవమునివయ్యా మార్గము నీవయ్యారాధితును నా తండ్రి ఆరాధితును ఓయేసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును థ్యాంక్ అక్క ప్రేసార్ట్ ప్రేసార్ట్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రదర్శ సి సంపర్ బ్రదర్ ఇవాళ మనకు వాక్యం అందిస్తారు బ్రదర్ మీరు స్టార్ట్ చేయండి వాక్యం క్రీస్తు నందు ప్రియమైనటువంటి ప్రేక్షకులారా ఏటి ధ్యానాంశము బైబులు సత్యవేదము రక్షకుడు క్రీస్తే ఈ యొక్క మనము అసత్యమును ఖండించి సత్యమును వెల్లడిచేయుట ప్రతి క్రైస్తవ విశ్వాసి కర్తవ్యమై ఉంటుంది రెండవ తింబోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో మనం గమనించినట్లయితే ఎవరైనా తీసినట్లయితే చదవండి రెండవ తి మూతి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము హలో రెండవ తి మూతి అధ్యాయము రెండవ వచ్చిన ప్రకారము సమయ మందును అసమయ మందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఇది ఒక నేటి ఈ ధ్యాన ధ్యానాంశంలకు సంబంధించినటువంటి యొక్క వాక్య మనకు విశ్వాస ప్రపంచమునకు అవసరమైనటువంటి ఈ యొక్క సత్యవేదము రక్షకుడు క్రీస్తే అయితే ఈ గ్రంథమును చదివి సత్యమును జీవమునైన క్రీస్తును స్వీకరించి ఆత్మరక్షణతో పాటు ఆధ్యాత్మిక ఆనందమును వెల్లడిపరచాలని మరి చెప్పబడుచు ఉన్నది అంతేకాకుండా ఈ యొక్క పరిస్థితుల లేఖనుల ప్రకారము విషయ గ్రంథము నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములను గమనించినట్లయితే ఆకాశములకు సృష్టికర్తయాగు యహోవాయ దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను నిరాకారముగానున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలమగునట్లుగా దాన్ని ఆయన సెలవిచ్చున యహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు ఒక ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి యొక్క పరిశుద్ధ లేఖనముల ప్రకారంగా మనం గమనించినట్లయితే దేవుడు విశ్వమును సృజించను పరిశుద్ధ గ్రంథమైన బైబులు సృష్టి నిర్మాణముతో ఆరంభమగుచున్నది ఆది దేవుడు ఆకాశములను సృజించను భూమిని సృజించను ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద ఎవెన్స్ అండ్ ద ఎర్త్ దేవుని గూర్చి నేటి మానవునికి ఎంత చెప్పినా అవగాహన తీసుకోవట్లే లోక జ్ఞానులకు చక్కటి బోధను దేవుడే తన సృష్టిలో పొందుపరిచి మానవాలికి ప్రసాదించినట్లుగా చూడగలము దేవుని మహిమ యొక్క వివరమును ఆకాశము వైఖరిని పరీక్షించి పరికించి చూచినచో స్పష్టంగా అగుపడును అంతరిక్షములోని సూర్యచంద్ర నక్షాదులు నక్షత్రాదులు వాటి వాటికి నియమింపబడిన పరిధిలో క్రమము తప్పకుండా ప్రయాణిస్తున్నట్లుగా చూడగలం అవి ఏమంటున్నాయంటే మేము దేవుని పని అయి ఉన్నాము మేము దేవుని ఆజ్ఞానువర్తకులమై ఉన్నామని జ్ఞానయుక్తమైన బోధను మనకు చూడగలం అయితే ఇక్కడ ఆకాశములకు సృష్టికర్తయాగు యహోవాయ దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను నిరాకారముగాను నును నటుల ఆయన దాన్ని సృజింపలేదు దాన్ని సృజించినట్లుగా చూస్తున్నాము యశయ గ్రంథము నలభై ఐదు పద్దెనిమిది ప్రకారం నేటి మానవ సమాజంలో ఏ విధంగా ఉన్నదంటే ఏది కర్తవ్యము సమాజంలో ఐదు రకాల వ్యక్తులను గమనించినట్లయితే అస్థికతను గుడ్డిగా నమ్మి ఎట్టి అన్వేషణ యోచన చేయక మతాచారాలను పాటిస్తూ జీవించేవారు కొందరు అదే రీతిగా అస్తికతే సర్వ అనర్ధాలకు మూలమని గుడ్డిగా నమ్మి దాని రూపుమాప యత్నించేవారు మరికొందరు జీవితానికి ఏ గమ్యము లేకుండా పాశవికంగా బావిలో తప్పవలే జీవించేవారు మరికొందరు అన్వేషకులు మరికొందరు వంచకులు వీరు మొదటి రెండు విషయాలలో మనం దాన్ని అంగరించినట్లు కనబడి వారిని ఇతరులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయినప్పటికీ అవన్నీ అనావశ్యము మానవుడుగా తన మన కర్తవ్యము చేసుకోకపోతే చాలు అన్న ప్రచండమైనటువంటి మూడవ దృక్పకాన్ని వెల్లువరిస్తున్నారు అదే రీతిగా గమనించినట్లయితే ఈ యొక్క శాశ్వత ఆనందాన్ని లేక దానిని అనుభవించాలనే జీవితంలో దుఃఖము దుఃఖకరము కాకుండా పోతుందని స్వార్థ మమకార ద్వేష అసూయ అది దోషాలు వాటికై అవే నశించిపోతాయని మానవాలి అనుకుంటారు కానీ ఇక్కడ మనకు లేఖనముల ప్రకారము గమనించినట్లయితే వాస్తవంగా దేవునికి వ్యక్తిత్వం ఉన్నది కనుకనే పూర్వకాల మందు సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములా అంతమందు తన కుమారుని ఏసుక్రీస్తు ద్వారా మాట్లాడినట్లుగా మనము ఎబ్రీ మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు గమనించగలము అది భౌతిక మెటుల అనాదియే ఆధ్యాత్మిక కర్తయ్యగు పరమాత్ముడు అన్నవాడు దేవుడు తనకు తానే ఉన్నాడని ఉన్నవాడు కనుక మోసే ప్రవక్తతో తన నామమును వీటిలా తెలియజేసినట్లుగా మనం చూడగలం నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను మరియు ఆయన ఉండునను మీ యుద్ధకు నన్ను పంపెనని నువ్వు ఇస్రాయిళ్లతో చెప్పగలను నిరంతరము నా పేరు ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం నిర్గమా కాండము మూడో అధ్యాయము పద్నాలుగో వచనము పదిహేను వచనములు గమనించినట్లయితే మనం చూడగలము ఆయన తన స్వరూపమందు అది నరులను చేసెను ఆది కాండము అధ్యాయము ఇరవై ఏడో వచ్చనం కావున ఆయన నామరూప రహితుడు కా అని చెప్పరాదు ఆయన ఏకరీతిగా నుండువాడు కీర్తన గ్రంథము నూట అధ్యాయము ఇరవై వచనము మరియు అదే రీతిగా మలాకి మూడు ఆరు ఆయన జ్యోతిర్మయుడు ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు యాకవు పత్రిక ఒకటి పదిహేడు ఆయన అక్షయుడు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్పాతిపతి జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి ప్రతిమా స్వరూపముగా మార్చరాదు మేము ఇరవై ఆయన భూమాకాశములంతటను ఉన్నవాడు ఎరిమియా పత్రిక ఎరిమియా గ్రంథము ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం ఆయన బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము మన మాయన సంతానము అపుస్తల కార్యములు పదిహేడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆయన దుశ్యాదశ్యుడు కనుక సాకార నిరాకారుడు ఆయన మారుట ఆశనము దుర్గుణములు లేనివాడు కనుక నిర్గుణుడు ఆయన సకల సద్గుణ సంపన్నుడు కనుక సద్గుణుడు మరి ఈ రీతిగా అనేక పరిశుద్ధ లేఖంలో ప్రకారము బైబులు సత్యవేదము రక్షకుడు ఏసు క్రీస్తే దివ్ అను సంస్కృత దాతు నుండి దేవా అను శబ్దం వచ్చను ఈ రీతిగా మరి బైబులు నిటులు మనకు అనేక మంది భక్తులు ఈ వారు వివరించిన ప్రకారము దేవుడు కనుక దేవుడై ఉన్నాడు బైబుల్లో మనం గమనించినట్లయితే మేము ఆయన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునో లేదు మొదటి యోహానో ఒకటి ఐదు ఈ సత్య వాక్యముల ద్వారా మనము గమనించినట్లయితే ఆది రాయబడినటువంటి విధానముగా దేవుడైన యహోవా నేల మట్టితో నరుణ్ నిర్మించి వాని నాసికారంధములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను ఆది కాండము ఈ విషయములో మనము గమనించినట్లయితే మాటకు ప్రాణాత్మ అని అర్థమవుతుంది దీనికి గ్రీక్ భాషలో ప్లే అనే అంటారు ఆత్మ బ్రహ్మము జీవుడు బుద్ధి మనస్సు మొదలగు అర్థములు కలవని మనము నిఘండుల అద్వారా తెలుసుకోగలగలము దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను వ్యవహాన్ను పత్రిక నాలుగు ఇరవై నాలుగు దేవుడైన యహోవ సూర్యుడై ఉన్నాడు కీర్తనలు ఎనభై నాలుగు పదకొండులో సూర్యుడు అనగా నీతి సూర్యుడు అలాకి నాలుగు రెండు యహోవా దీపము అయి ఉన్నాడు రెండవ సమయలు ఇరవై రెండు అనగా పరం దేవుడు అగ్ని ఉన్నాడు ద్వితీయోపదేశ కండము నాలుగు ఇరవై అనగా పంచభూతములలో ఒకడగు అగ్ని ఆయన సత్యవంతుడు యహోను పత్రిక ఎనిమిది ఇరవై ఆరు మొదటి యోహాను ఐదు పది ఆయన ప్రేమ ఉన్నాడు మొదటి యూహాను నాలుగు ఎనిమిది ఈ రీతిగా దేవుని ఉపమాన నామూలు మాత్రమే ఏక సత్విప్ర బహుధావస్తు ప్రకారంగా దేవుడు మానవ మరి యొక్క నిర్మాణంలో ఆ తను ఇచ్చినటువంటి పవిత్రతనే ఆయన కోరుకుంటున్నాడు దేవుడు నరులను యథార్థవంతులను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది ఆయన వారిని ఏక ఎలికగా చేశాను ఆదికాండము ఒకటి ఇరవై తన మహిమార్థమై వారిని సృజించినట్లుగా మనం చూడగలము కాబట్టి ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా కీర్తించే వారంగా ఆయన నామాన్ని ప్రచురపరిచే వారంగా ప్రకటించే వారంగా ఉండాలని ఆశపరుచున్నాడు ఆయన స్థుతులకు పాత్రుడు ఆయన నామము ఎల్లప్పుడూ మనము ఉత్సహించి సంతోషించి ఆయన ఎందు మనము ఆనందించవలనని తన మహిమార్థమై వారని సృజించినట్లుగా మనము ఎషయా నలభై మూడు ఏడు ఆయన తనకిచ్చిన సమస్తము చేస్తున్నాడు కీర్తన నూట పదిహేడు పదిహేను మూడు ఆకాశం అందును ఆయనకిష్టమైనదంతయు జరిగించి వాడు నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేశను కీర్తన ముప్పై ఐదు ఆరు ఏడు ఆయన నలులను స్వతంత్రులుగా సృజించెను కనుక మానవుల స్వేచ్ఛ స్వాతంత్రములకు ఆటంక అయితే దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుతుండవలనని మరి దేవుడు ఆశపడుతున్నాడు మానవ కోటికి ఇదే విధి గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన మనుషులను చేసిన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును ప్రసంగి పన్నెండు పదమూడు పద్నాలుగులో ఇప్పుడైతే దేవుడు అంతటను అందరూ మారు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుషుని క్రీస్తు చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చపోయేడి ఒక దినమునకు నిశ్చయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయా లేపుల దీని నమ్ముటకు అందరికీ ఆధారము చేసి ఉన్నాడు అపుస్తుల కారము పదిహేడు ముప్పై ముప్పై ఒకటి దేవునికి పాక్షాపవాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరు ధర్మాను శాస్త్రానుసారముగా తీర్పు మరి వణుకుతూ భయముతూ దేవుణ్ణి ఆరాధించాలని దేవుని ఎందుకు భయభక్తులు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన పక్షమున వారు ధర్మశాస్త్రము లేని వారై అయినను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లుగా ఉన్నారు భూమిల కృష్ణ పత్రిక రెండు పదకొండు నుండి పద్నాలుగు వరకు అత్యసించు వారు దేవుని బట్టి దేనిని బట్టి అతిశయించవలనో భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములను జరిగించున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలనని దేవుడు కోరుచున్నాడు ఈ రీతిగా దేవుడు సెలవిస్తున్నాడు ఇగ్రిమె తొమ్మిది ఇరవై నాలుగు నిజమైన దేవుడు ఆయన జీవము గలవాడు సదాకాలము ఆయనే రాజు ఆయన తన బలము చేత భూమిని సృజించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాల పరిచను ఎరిమియా పది పది వరకు ఆయన ఇలాగ సెలవిచ్చుతున్నాడు బూది గ్రంథముల నివాసులారా నాయవైపు చూచి రక్షణ పొందుడి నేనే దేవుడను మరి ఏ దేవుడును లేడు నేను నీతి రుడనగు దేవుడను రక్షించువాడను నేనే ఏషియా నలభై ఐదు ఇరవై కాబట్టి ఈ వైబుల్ సత్యవేదము రక్షకుడు క్రీస్తే దైవ సృష్టిలో చెడు ఎక్కడ నుండి వచ్చింది అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆలోచించినట్లుగా తుపానులు ఉప్పెనలు వరదలు భూకంపాలు అతివృష్టి అనావృష్టి కరువులు కాటకాలు దేవుడు సృష్టించినాడా లేక ఈ కలరా లేగు చేయా క్రిములు కూడా దేవుడే సృష్టించాడా దోపిడీని పేదరికాన్ని అంగవైకల్యాన్ని యుద్ధోన్మాదాన్ని ప్రస్తుతరిదేంచి ధర్మ రాజ్యమును స్థాపించి తన భక్తులతో వెయ్యి సంవత్సరములు యర్శల్యమును రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొత్తి వార్త ఎనిమిది పదకొండు ఇరవై నుండి ముప్పై వరకు దానిని ప్రపంచ పునరుద్ధి అందు అతార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది అనగా మొదట ఏదోను వనములో పుష్పాప యుగమందు ఉన్నట్టుగా జీవహింస బాధకరమైనది ఏదియు లేక సకల చరాచరములు శోభిలు రాజ్యమునే క్రీస్తు పాలించను నీతి ఆ రాజ్యములో అనగా నిర్శల్యంలో నుండి దేవుడైన ఎహోవాకు బయలు వెళ్ళాను ఆ కాలమున జనములు గుంపులు గుంపులుగా వచ్చి అచ్చట దేవుని ఉపదేశమును విని ఆయన బోధించిన విధముగా ఆయన నీతి మార్గములు నడిచినట్లుగా చూస్తున్నాం వారు తమ ఖడ్గములను నాగటి హక్కులుగాను తమ ఈటలను మత్స్సుకత్తులుగాను సాగొట్టుదురు జనముల మీదికి జనమును కడ్గమెత్తక ఎందురు యుద్ధములు చేయ నేర్చుటకు ఇక మానిపోవును అరుల అహంకార దృష్టి తగ్గింపబడును వారి గర్వము అనగదొక్కబడును కాబట్టి సత్య యొక్క బైబులు సత్యవేదము రక్షకుడు క్రీస్తి అనేది గ్రమ గమనించి మన జీవితాలను మరి ఏ తన దృష్టి అందు మరాల్చాలనేది చెప్పుతున్నాడు అప్పుడు తొడేలు గుర్రెపిల్ల యొద్ వాసం చేయును చిర్తపులి మేకపిల్ల యొద్ పండుకొను దూడయు కొదమ పెంచబడిన కోడయు కూడుకనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎదుగులు పూడి మేయును వాటి పిల్లలు ఒక చోటనే పండుకును ఎద్దు మేయినట్లు శివము గడ్డి మేయును పాల కొడగొచ్చు పిల్ల నాగు పుట్ట యొద్ ఆటలాడును బిడ్డి నాగు పుట్ట మీద పాలు విరిచిన పిల్ల తన చేయి చాచును ఏ మృగమును ఆని చేయదు సముద్రములో జలములతో నిండి ఉన్నట్లుగా లోకము ఎహో కూర్చి జ్ఞానంతో నిండియుండును ఈ రీతిగా క్రీస్తు రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టియు ఏలుదురు చూచువారి కన్నులు మందముగా ఉండవు నత్తివారి నాలుక స్పష్టముగా త్వరగాను మాటలాడు మూడు తన గనుడని ఎంచబడును కాబట్టి ఉడ్డివారి కన్నులు తెరవబడును చెవిటి చెవులు వినబ ఉప్పబడును ఉడ్డివాడు తుప్పివలే గంతులు వేయును మూగవాని నాలుక పాడును ఎందుకనగా దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు కాబట్టి ఈ రీతి క్రియలు క్రియలు జరుగుతాయని మనకు లేఖనములు చెప్పుచును అరణ్యములో నీళ్లు ఉబ్కును అడవిలో కాలువలు పారును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును ఈ యొక్క పరిశుద్ధ మార్గమునొక మానవాళి తరల్చబడాలని చూడాలని వెతకాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు అది అపవిత్రుల పోగూడని మార్గము మూడు లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు యహో విమోచించిన వారు అక్కడ నడుతురు వారు పాటలు పాడుచు వచ్చెదరు వారిలో నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును మరి అంతేకాకుండా అక్కడ బాబేలు రాజాకు నెబ్కది క్రీస్తుకు పూర్వము ఐదు వందల పర్షియాను పరిపాలించింది అతడు తన కాలమున గడిచిన పిమట ఏమి జరిగినో అనుకొని తన పడక మీద పరుండి నిద్రింపగా మరి బయలుపరిచిన దేవుడు అంత్యదినములలో కలగబోదాని అతనికి కళలో తెలియజేసింది ప్రవర్త దానియలు ఆ స్వప్న భావమును దేవుణ్ణి ప్రార్థించి ఆయన ద్వారా తెలుసుకొని ప్రకటించినట్లుగా చూడగలం కాబట్టి ఈ యొక్క అద్భుత కార్యాలను ఆశ్చర్య కాలంలో జరిగించినటువంటి ఆ కాలంలో మరి చూసినటువంటి ప్రజానికము ఏ రీతిగా ఉన్నది మరి నేటి క్రైస్తవ మనము మరి ఏ రీతిగా ఉన్నది అనేది మనము గమనించాల్సినటువంటి అవసరం సైరను కళలో కనిపించిన సైరస్ కళలో కనిపించిన మహావిగ్రహము యొక్క బంగారు తల బబులోను సామ్రాజ్యము కూర్చి క్రీస్తు పూర్వము నుండి ఐదు వరకు దాని రొమ్ములు భుజములను వెండివై మాదియ రాజ్యమును క్రీస్తుపురము ఐదు వందల ముప్పై తొమ్మిది నుండి ఐదు వరకు దాని ఎంధరములు తొడలను ఇత్తడివై గ్రీకు రాజ్యమును క్రీస్తు దాని మోకాళ్ళు ఇన్ఫై రోమా సామ్రాజ్యమును ఉప్పు క్రీస్తుపురము ఒక మూడు దాని పాదములలో ఒక భాగము ఇన్పది అని లేక ఒక భాగము మట్టిదై ఉండి అని అటు తర్వాత ఏర్పడినదై రాజ్యమును సూచించుండను ఇనుము బురుదా కలిసి ఉండి ఒకదాన్ని ఒకటి అతుకున్నట్లు తుది దినములలో మనిష జాతులు ఒకరితో ఒకరు పోసగక్కరు ప్రస్తుత ప్రజారాజ్యములు ఒక విషయములో బలముగాను మరి యొక్క విషయములో నీరసముగానుంట దేవుడు ముందుగానే మనకు తెలియజేసినట్లుగా చూడగలను కాబట్టి అటు తర్వాత చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఒక రాయి ఆ విగ్రహమును పగలగొట్టి మహాపర్వత దీని భావం ఏమనగా ఆ రాజ్యముల ఎంతమందు పరలోకమందు దేవుడు ఒక రాజ్యమును స్థాపింపగా దాని ఎన్నటికీ నాశన ముక్కలు కదా అది యుగ యుగముల పర్యంతరము నిలుచుంది ఆ రాయి ప్రభు ఏసు క్రీస్తు మొదటి పేతుడు రెండు నాలుగు క్రీస్తు భక్తులు అంతకు ముందు చనిపోయినను బ్రతికిన వారై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యం చేయదు ప్రకటన ఇరవై నుండి ఆరు అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరారు మొదటి గురించి ఆరు తొమ్మిది కాబట్టి ఈ యొక్క జరగనున్నటువంటి జరిగినటువంటి సంఘటనలు యథార్థమైనవి సత్యమైనవని ఈ యొక్క పరిశుద్ధ లేఖనములు మరి రక్షకుడు ఏసు అని పహాటంగా తెలియపరుచుతున్నారు దేవుడైన ఏహో నేను మునుపే చెప్పిన సంగతులు సంభవించాను కదా కొత్త సంగతులు తెలియజేయొచ్చున్నాను కొత్త మునిపే వాటి తెలుగు నుండి జనములను నియమించినది మొదలుకొని నేను తెలియజేవు వచ్చినట్లు తెలియజేయు గల వాడవాడు అట్టి వాడు ఎక్కడనైనా నాకు తెలియజెప్పవాలని కోరినట్లుగా చూడగలను అట్టి వారు భవిష్యత్ విషయములను రాబు సంగతులను తెలియజెప్పు వారై ఉండవాలని మీరే నాకు సాక్షులు మరి సంఘాలను నేటి సంఘాలను హెచ్చరిస్తున్నాడు సత్య సాక్షులుగా ఉంటున్నారా లేక అబద్ధ సాక్షులుగా ఉంటున్నారా మరి అది ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది కావున ప్రస్తుత కాలంలో జరుగుతున్న అన్యాయ విక్రమ కార్యములకేమి అసమానతలకేమి దేవుడు బాధ్యుడు కాదు కానీ మానవులే బాధ్యులు దేవుడు వారిని శిక్షించి నరకమునకు పంపును అయితే వారు తమ పాపంలో విషయమై పశ్చాత్తాపం ఉంది లోక పాప పరిశ చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మరణమును జయించి లేచిన ఆ గొప్ప మరి దేవునికి మనము వందనస్తులు ఏమై ఉన్నాము అటు విశ్వాసము మనందరము కూడా మరి గమనించి మన రీతి ఏ రీతిగా ఉన్నది అనేది గమనించి నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది తనను నమ్మిన భక్తులకు అనేక పరిహారములు కనబడి వారు చూస్తుండగా వరమునకేగిన క్రీస్తు వేసునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందినచో రాబో శిక్ష నుండి తప్పించబడదరు ఇటు పరిస్థితిలో మనము దేవుణ్ణి ఏ రీతిగా మనము కనుక్కొనాలి దేవుని గుర్చి ఎన్నో గ్రంథములు రాయబడి ఉన్నాయి ఎన్నో వివిధ గురువులు ఎందరో మత గురువులు మరి బయలుదేరినట్టుగా చూస్తాం ఎన్నో సిద్ధాంతాలు పుట్టాయి కానీ పవిత్ర గ్రంథములు మాత్రమే దేవుడు తనను బయలుపరుచుకున్న విధమును సంపూర్ణమై ఉన్నది ఉన్నది బైబులు అంటే దేవుని ప్రత్యక్షము ఆయన అర్థమవుతుంది బైబుల్ నందు దేవుడు తనను ఎన్నో విదాలుగా బయలుపరిచ కాబట్టి ఈ యొక్క తథ్య వేదములను మరి మనకు నిజమైనటువంటి రక్షణకర్త దేవుడు పూర్వకాలముల్లో నానా సమయాలలో నానా విధములుగా తన పరిశుద్ధ ప్రవక్తతో మాట్లాడి శ్రీకాలములలో సంగతులను రాయించింది మనం ఏసగ గ్రంథము నిరుకమాకాండము సంఖ్యకాండములు గమనించినట్లయితే దేవోక్తులు యూదుల ఆరంభం చేయబడింది కాబట్టి బైబిల్లోని గ్రంథములను ఐదు విభాగాలుగా విభించినట్లుగా చూడగలం అందులో చరిత్ర గ్రంథములు ఆది నుండి ఎస్తేర్ గ్రంథం వరకు కావ్య గ్రంథములు యోగు గ్రంథము నుండి పరమగీతముల వరకు ప్రవచన గ్రంథములు విషయా నుండి మలాఖి వరకు సువార్తలు నాలుగు అపోస్తల కార్యం ఒకటి పత్రికలు ఇరవై ఒకటి పౌలు రాసినవి పద్నాలుగు ప్రకటన గ్రంథం ఒకటి బైబిల్ ప్రవచనముల గల గ్రంథము దీనిలో రెండు ప్రవచనములు ఉన్నవి వాటిలో మూడు మూడు వందల ముప్పై మూడు ప్రభు ఏసు క్రీస్తు క్రీస్తు యేసునకు సంబంధించినవి ఆయా జనాంగములను కూర్చి దేవుడు రాయించాను ఈ రీతిగా మనకు తెలియపరిచినటువంటి వాక్యాలను బట్టి యొక్క పరిశుద్ధ లేఖనముల ప్రకారంగా మనం దేవుణ్ణి ఆరాధించే వరంగా స్తుంచే వారంగా ఆయన నామాన్ని గణపరిచే వరంగా ఉండాలని చెప్పబడుచుకున్నది ఈ యొక్క బైబుల్ సత్యవేదము రక్షకుడు ఏసుక్రీస్తే దీన్ని మనము అన్వయించుకుంటూ మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి నేటి సంఘములు నేటి సమాజంలో జరుగుతున్న విపత్తులను బట్టి సంఘటనలను బట్టి వివరాలను బట్టి మనం గమనించినట్లయితే మరి మానవ ప్రపంచంలో ముందుగా లిఖితమైంది అయితే సత్యవేదమగు బైబుల్లో దేవుడు ఏ రీతిగా సృజించినాడు స్పష్టంగా కలదు అందును బట్టి సత్యవేదమగు బైబుల్లో ప్రవచనములు ఉన్నవి కానీ మరి వేరే ఈ యొక్క మరి దేవోక్తులు మరి వేరే పథాలకు సంబంధించిన విషయాలను పొందుపంచలేదు కావున జరగనై ఉన్న సంగతులు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి అవి న్యాయములు దేవుని వాక్యము ఆకాశమందు నిత్యములు గడగా ఉండు ఆకాశమను న్యాయశాస్త్రము దేవుడు సత్వర పకుడై ఉన్నాడు ఆ రీతిగా ఆయన వాక్కును గునకమగు ఆకాశమందు వ్యాపించి ఉండను ఆయన వాక్య రూపము లేనిదై నిత్యమై ఉన్నది ఇది దేవుని యొక్క నిర్ణయం అయ్యి ఉన్నట్లుగా చూడగలం అంతేకాకుండా పరిస్థితి లేఖలో ప్రకారము దేవుడు ఆది ఆదాముకు మొదట సంపూర్ణ జ్ఞానమును ఇచ్చినందున అతడు జీవము గల అనగా సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులను పేర్లు పెట్టినట్టుగా చూడగలం అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ జ్ఞాన సంపత్తి మూషన్ అదే రీతిగా అయితే దేవుడు అతడు ఆజ్ఞను మీరి మరి మోసే ధరించిన విధానంలో దైవ స్వారూప్య సామీప్య తాలోక్య ఆజ్ఞలను పోగొట్టుకొని ఉండలేదు పతిడు పతిడుగా ఉన్నాడు అమ్మకాస్తుడుగా ఉన్నాడు వినయ మనస్కుడు గద ఉన్నాడు ఆయనను దేవుడు ప్రకృతి మనో వేదముల ద్వారా తన నిత్య శక్తిని దేవత్వమును అదృశ్య లక్ష్యములను వారు ఆలోచించడం ద్వారా బయలుపడినట్లుగా చేస్తున్నారు అటు తర్వాత దేవుడు తన ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రమును దయచేసాను ఆ యొక్క దేవుని నీతిమత్వమును ఆ మహాదేవుడు సృజించినటువంటి ఈ భూలోకంలో మానవాలి పాత్ర ఏ రీతిగా ఉన్నది మానవాళికి కలగజేసినటువంటి విధి విధానాలు ధర్మశాస్త్రాన్ని ఏ రీతిగా కలుగజేసినాడని దేవునికి పక్షపాతం లేని గుణుడు ధర్మశాస్త్రములు లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించదరు ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చే వారందరూ చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారము పీర్పునొందరు ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావిక స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన పక్షమున వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లుగా ఉన్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండినను ధర్మశాస్త్రము తమ గుణములను హృదయములను మరి వ్రాయబడినట్టుగా చూపుతున్నారు ఈ యొక్క రాయబడినటువంటి అనేక గ్రంథములలో లేనిది నీతియుక్తమైనది మరి ప్రభుల ఇచ్చినటువంటి యొక్క వాక్యం మనం ఉన్నది చెప్పబడుచున్నది అయితే సత్యవేగము బైబుల్ ను రాసిన ఆయా ప్రవక్తలు వాస్తవముగా దేవుని మాటలను విని రాసు దేవోక్తులు యూదుల పరమును చేరబడి చేయబడిను గమనించుడి ప్రవక్త మూసే దేవుడైన ఎహూవా చెప్పిన మాటలన్నిటినీ రాశాను అప్పుడు యహూవా మోసతో ఇట్లనను నీవు కొండ ఎక్కి వచ్చి అచ్చటై ఉండుము నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చితనగా పరిచారకుడైన యహో శివయువు లేచరి దేవుని కొండ మీదికి వెక్కెను మరియు యహోవా మోసతో ఈ వాక్యములను రాసుకును యహోవా వాక్కు ఇదే రాబువు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని రాసి రందములు లిఖింపుము ఈ యొక్క ధర్మశాస్త్రము మరి మోషే ద్వారా బయలుపరచబడినట్లుగా చూడదు దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని సమస్త మానవాళికి కలగజేసిన దేవుడుగా ఉంటున్నాడు ఏహో ఆ యుద్ధ నుండి వచ్చి రిమ్యాకు ప్రత్యక్షమై వాకు నేను నీతో చెప్పిన మాటలన్నింటినీ ఒక పుస్తకములో రాసించుకును ఏహో వాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిను నీవు పుస్తకము చుట్ట తీసుకొని నేను నీతో మాటలానిని దినం మొదలుకొని ఇస్రాయిల్ వారిని గూర్చి యూద వారిని కూర్చి సమస్త జనములను గూర్చి నేను పలికిన మాటలన్నీ దానిలో రాయను దేవుడు హెచ్చరించినటువంటి చూయించినటువంటి పలికినటువంటి వాక్లను యొక్క పరిశుద్ర లేఖనలో మనం చూడగలం ఎస్ఐఈ కుమారుడ దావీదు పలికిన దేవోక్తి ఇదే యహోవా ఆత్మ నా ఆయన వాక్కు నా నోటై దేవుడు సెలవిచ్చుచున్నాడు ఆయన నా ద్వారా మాట్లాడుచున్నాడు పూర్వకాలం మందు నానా సమయములలో నానా విధములుగాను తన ప్రవక్తల ద్వారా తమ పిత్రులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు తన కుమారుల ద్వారా మనతో మాట్లాడాను దేవుడు యథార్థవంతుడు నిత్తుడ తండ్రి మన పరమ తండ్రి దైవ్యజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగాను సిద్ధపరచ వాడి ఉండున్నట్లుగా దైవావేశం కలిగిన ప్రతి లేఖనములు ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి ఈ యొక్క బైబుల్ సత్యవేదము రక్షకుడు క్రీస్తుే మనకు నిర్ధారించిన అనేక లేఖనములు మనము మనకు తెలియపరచున్నట్లుగా జ్ఞానాన్ని మనకు దయచేశాడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి ఏల అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషుల పరిశుద్ధాత్మ వలన మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేంపబడిన దేవుని మూలంగా సహాయం చేత పలికినట్లుగా చూడగలను యొక్క దేవుని వాక్కు అక్షర రూపముగా ప్రవక్తలకు కనిపించటే కాక వారి చెవులకు వినిపించుండేను అక్షరం అనగా కానిది నా నశింపనిది అమంత్ర అక్షరము నాస్తి మంత్రము గాని అక్షరములు మేధియు లేదు ఆ ధ్వను గుర్తులే అక్షరములు వాచ విరూప నిత్య వాక్కు రూపము లేనిదీ నిత్యముడును దేవుని వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా అన్నది నేటి భూలోకములో ఉన్నటువంటి సమస్త మానవాళి దీన్ని గుర్తిరిగి తెలుసుకొని చదివి మరి హెచ్చరింపబడాలని గ్రహిన్సు రూపమును కలుగజేసుకోవాలని దేవుని వాక్యము ఆకాశమును నిత్యంగా నిలకడగా ఉన్నది కావున ప్రవక్తలను మత దుష్లనియు జ్ఞాన స్వరూ జ్ఞానము యొక్క ధరిని వారిని ఒక సాత్వికమైనటువంటి మనుషులుగా మనం చెప్పగలం కాబట్టి బైబులు సత్యవేదమై ప్రకాశించున్నది దానిలో దేవోక్తులు కొల్లలుగా ఉన్నవి ప్రవక్తలు పలికిన పలుకులు దానిలో ఉన్నందున పౌరేశయములై ఉన్నవి దేవుడనే హోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డను తిరుచు వృక్ష తినవద్దు నీవు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చతవని నేరునికి ఆజ్ఞాపించను కాబట్టి మన జీవితాలలో ఏదైతే దేవుడు మనకు స్పష్టంగా కలికి నడిపిస్తున్నాడో వాటిని అంది ఆనందించవలను వాటి అందే నీ యొక్క దృష్టి మరల్సవలను లేని ఏడల మరి యొక్క ఆయన యొక్క ఇచ్చే యొక్క ఆ యొక్క కఠినమైనటువంటి నిర్ణయాలకు మనము మరి దానిలో ఉండాల్సిన వారమై ఉంటాం కాబట్టి సృష్టి చేయు విధమంతయు వర్ణింపబడి ఉండుట చూడవచ్చును బైబుల్లో సృష్టికర్త యొగ దేవుని పేరు యహోవ ఈ దేవుని ఇతర లక్షణములు ఎట్లున్నాను అతడు మిక్కిలి నమ్మదగిన వాడని క్రైస్తవులు మత గ్రంథమైన బైబులు రాయబడిన వాక్యములే ఇందులకు ప్రమాణం ప్రతి వ్యక్తియు ఆ గ్రంథమును చూచి సత్యమును గ్రహించాలని మరి దేవుని యొక్క వాంచే ఉన్నది ఈ రీతిగా పరిశుద్ధ లేఖములలో మరి అనేకమైనటువంటి విషయాలను మనము గమనించగలము కనుక ప్రకృతిలోనున్న ఏది వారికి మరుగై ఉండరాదని వారు స్నేహపూర్వకంగా తనకు లోబడి ఉండవలనే దేవుడు తలంచినందున అది మానవునికి ప్రధానమైన మంచి చెడ్డలా మిశ్రితమైన చెట్టు పనులను తినవలదని అవి తిననేలా చనిపోదురని అతని మేలు కూరియే ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాము కాబట్టి మనము మన జీవితాలలో మరి ఈ అపవాదియు దుర్మార్ దురాత్మయోగ సాతాను సర్పములో ప్రవేశింపకుండా మనము మనల్ని పరీక్షించుకొని నీతియుక్తమైనటువంటి దేవుని యొక్క ఆయన బోధనలను విని దేవుని బుద్ధి జ్ఞానములను బాహుల్యమును ఎంతో గంభీరములు ఆయన తీర్పులు శోధింపనెంతో అసక్యములు ప్రభువు మనస్సును ఎరిగిన ఆయనను ఆలోచన చెప్పిన కాబట్టి మనం మన జీవితాలలో మరి మనము మరి దాన్ని గమన గమనించుకొని జీవితాలను సరిచేసుకోవాలని లేఖనములు చెప్పబడుచున్నాం మనకు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన భక్తులు కూడా పరిశుద్ధులుగా ఉండవలనని పాపులై ఉండకుండా పరిశుద్ధ గ్రంథం బైబులు ప్రబోధించున్నది కాబట్టి మరి యొక్క దేవోక్తుల ద్వారా మనము హెచ్చరింపబడాలని ఆయనే దేవుడు ఆయనే నితుడగ తండ్రి పరమ తండ్రి దేవుడు మనకు అట్టి యొక్క ఆశీర్వాదములు మరి ఇవ్వాలని సర్వము ఆయన ఎందు సృగింపబడిన కనుక సర్వమును ఆయన ద్వారానే ఆయనను బట్టి సృజింపబడింది ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమును ఆధారభూతుడు సంఘము అను శరీరమును ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత నలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల నుండి లేచుట విషయమై మనము చూచి ఉన్నాం కాబట్టి ఇటు వాక్యమును దేవుడు మన ఆత్మ నిమిత్తమై బలపరచబడాలని ఆశీర్వదించబడాలి మనము దేవునికి ఎల్లప్పుడూ మనము ఆయన కుమారులుగా ఉండాలని కోరుచున్నాడు దేవుడు వాక్యంలో యూవించిన దాకా వాక్యం కొరకు ప్రార్థన చేయండి కృపా సత్యత సంపూర్ణం ఈ పదం బట్టి అడుచున్నాము వీరే నమ్మదైన దేవుడు ప్రభుడు మితుడ తండ్రి పరిశుద్ధాత్మకల దేవ మీకు వందనాలు మమ్మను బలపరిచి ఆయత్తపరిచి అనునిత్యము కాచి కాపాడుతున్నారు మా తండ్రి మీకు వందనాలు ద్వారా అనేకులు మరి చేర్చబడి వాక్యము తెలుసుకుంటూ మా తండ్రి మీ యొక్క సత్యాలను యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా మేము తెలుసుకొని మా ఆత్మలకు ఆ యొక్క జీవితాలకు ఒక మరి నీతియుక్త మగు ఆ వెలుగుకరమైనటువంటి జీవితంలో జీవించట కృపను దయచేయమని పట్టుమని వలపరచమని ఆశీర్వించమని ప్రభుత్వంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యువత కాలం నుంచి ఇంతవరకు ప్రభు మీ కృపలో కాల్చి కాపాడుతూ వచ్చిన వందనాలు తండ్రి ఆయన ప్రభుత్వ సాయంత్రం కాల మీ సన్నిధిలో నైనా గడపడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు పాటల ద్వారా మహింపొందే తండ్రి బాక్యం ద్వారా నైనా ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం జరిగిన పరిచయం దీవించండి ఆశీర్వించండి విత్తబడిన ప్రతి మాట నీరు పెట్టి తండ్రి నేను రాత్రి కాలం ప్రభావం మంచి మిత్రులను అనుగ్రహించండి వేకుని లేచి మనసు మాకు సహాయపడమని తండ్రి ప్రభావం మేము సంపూర్ణ విధేయత కలిగి అవరికి లోకంలో మీ నామానికి మహమకరంగా జీవించట్లు నేను మీ కృపును అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ కూడా ప్రభావం మీ ఆత్మతో నింపి మీ నామానికి మేముకరంగా నిలబెట్టుకున్నామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ మన ప్రవేశు క్రీస్తు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరు వచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిషత్తులకు సదాకాలం తోడైన నడిపించను కామెన్స్